పారు పారు పేరేమి నా పేరు పార్వతి చారు చారు పేరేమి నా పేరు శారద నీరు నీరు పేరేమి నా పేరు నీరజ గోరు గోరు పేరేమి నా పేరు గౌరి